ేష్టరాజన్ బ్రహ్మ బ్రహ్మణ శృణవ్వన్ తానం శ్రీమహాజనాపత నమ సదాశివసరం శంకరాచార్యమ్యమా అస్మరాచార్యపలంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్య నరం చైవరో సరస్వతీం వ్యాసం తోరేస్వరూప పొందుదన మనం కామనిందోపనిషత్ చూస్తున్నాము నహినిందాన్యాయము కూడా సూటమైంది మన అభిప్రాయం కామ్యకర్మలను నిందించుటయందు కాదు కామ్యకర్మలు ఉంటాయి లోకంలో వాటిని నిందించడం ముందు తాత్పర్యం కాదు అని కూడా అంటాం ఓ రకంగా కావ్యకర్మల్ని నిందించేప్పుడు నిందించడం నిందిస్తారు అధర్మ కర్మాలని నిందిస్తారు అధర్మం ఎవడు చేస్తాడో వాడు నరకానికి పోతాడు పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్ళొచ్చు అని నిందిస్తారు అక్కడ ఆ వాక్యం అల్టిమేట్ స్టేట్మెంట్ కాదు అది అల్టిమేట్ మీరు పుణ్య పాపాలు రెండింటికి అతీతమైన స్థితికి చేరుకోవాలి అన్నట్లయితే కామ్యకర్మలను తిరస్కారం చేసి నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించాల్సి ఉంటుంది అందుకోసమని కామ్య నింద అనేది ఒకటి ఉన్నది కామనిందో పనిషత్ శిక్షణ యొక్క ప్రధానమైన ఉపదేశం రెండో అధ్యాయంలోనే ప్రారంభం ఏదో ఈ కోరిక ఈ కర్మ ఈ కోరిక ఈ కర్మ ఈ కోరిక ఈ కర్మ అని ఆ లిస్టు ఎవరు ఎక్స్పాండింగ్ లిస్ట్ అది కొత్త కొత్త కోరికలు వస్తుంటే కొత్త కొత్త కర్మ వీసాకి ఈ కర్మ చేయాలి అని ఎప్పుడైనా అసలు అలాగే శాస్త్రాల్లో ఉండే అవకాశం ఉందా యూఎస్ వీసాకి ఫలానా కర్మ అని శాస్త్రంలో చెప్పే సందర్భం లేదు ఎందుకంటే శాస్త్రకారులు ఉన్నాకి ఈ ఫస్ట్ వరల్డ్ వారికి ముందే వీసా లేదు శాస్త్రకారులు ఫస్ట్ వరల్డ్ వారికి ముందు మీరు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లేప్పుడు అక్కడ రికార్డు చేసుకునేవారు పేరు ఫలానా నేను ఈ దేశానికి వెళ్తున్నాను అంటే మీ పేరు అదే సంతకం పెట్టిన అంతే ఇప్పుడు మరి వేసా వచ్చింది వీసాకి ఈ పూజ చేస్తే వేస వస్తుంది అంటాడు ఏమన్నమాటది అది వీడు కల్పించిందే తప్పించి వీటంటే అన్నవాడు కల్పించకపోవచ్చు వీళ్ళ నాయని కల్పించి ఉండొచ్చు తాత కల్పించి ఉండొచ్చు సార్ ఇంకా అంతకంటే వెనక్కి అలాగే లాటరీకి ఈ కర్మ లాటరీ మరి వాళ్ళు ఎరగరు పాపం సో ఈ విధంగా ధర్మరాజు గారు జూదో ఆడేరని విన్నాం కానీ ముందు కర్మ చేసేయడని వినలేదు అలాగే శకుని కూడా ఏవో పూజలోవి చేసి వెళ్ళాడని వెళ్ళదు సో కాబట్టి కొన్ని కామ్యకర్మలు ఉచితంగా ఉంటాయి కొన్ని మరీ అసందర్భంగా ఉంటాయి కామన యొక్క స్వభావం అంతది కాబట్టి కామనని పరిశీలించి నిరాకరించాలి కాని దాన్ని అలా పెంచుకుంటూ పోకూడదు యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరత పార్థ నాణ్యద స్థితి ఈ పుష్పితాం వాస్యం ఉన్న దాంట్లో ఒక స్వారస్యం ఉంటుంది ఏమంటే అది ఒక చెట్టు ఉంది దాని చెట్టు నిండా పువ్వులే మేఫ్లవా చెట్టు నిండా పువ్వులే అసలు ఆటే కనపడదు కానీ పండు ఒక్కటి కూడా ఉండదు దాన్ని దాని నుంచి వచ్చి మీరు భోజనం నుంచి వచ్చి పండే ఉండదు బుద్ధాల్లో చూసి సంతోషం ఉంటాం సో కడుపు నిండిన వాళ్ళు ఇలాంటివేవో కొన్ని నిర్మాణం చేస్తాం ఎందుకంటే కడుపు ఆల్రెడీ నిండింది కనుక చూసి సంతోషించి ఇవి కావాలి అలాగే ఏదో చేస్తూ ఉంటాం స్టాంపు కలెక్షన్ ఇలాంటివి చేస్తూ ఉంటాం కడుపు నిండాని వాడు అలాంటివి ఏం చేయడం ఇవి పుష్పితాం వాచం ఈ ఫలం వస్తుంది ఆ ఫలం వస్తుంది ఇవి పుష్ప పుష్పితా వాచం ఉరికే పువ్వులే ఉన్నాయి ఫలం ఉన్నది ఉరికే ఉంటుంది తప్పిస్తే అది ఫలం కాదది అది వచ్చినా చేయిదారిపోయేది కనుక ఫలం పెద్ద చెట్టు కాదు అనే అభిప్రాయం మామిడి చెట్టు అది పూత కనపడదు కనపడదంటే అంతలా కనపడదు ఏదో ఉంటుంది డిగ్రీకి వెళ్తే కానీ కనపడదు కానీ మరి ఎన్ని పళ్ళు ఇస్తుంది ఎనివే భాష్యం చూద్దాం యామిమాం వక్ష్యమాం పుష్పితాం పుష్పిత వృక్ష ఇవ శోభమాం శూయమాణ రమణీయాం వాక్య లక్షణం ప్రవదంతి వీళ్ళు చెప్తూ ఉంటారు లోకంలో చెప్తూ ఉంటారు ఎవరంటే అవిపశ్చిత వివేకం లేని వాళ్లే చెప్తూ ఉంటారు నిత్యా నిత్య వస్తువు వివేకం లేని వాళ్ళు చెప్తారు అవునా మీరు వినడానికి సిద్ధంగా ఉంటే చెప్పి వాళ్ళు ఎంతో ఉన్నారు ఇండియా ఈజ్ ఎ సొసైటీ ఆఫ్ హెడ్ ఆర్డర్స్ అని అంటే తరకాయలు ఊపడానికి మీరు ఏది చెప్పినా తలకాయ ఊపి వాడు ఒకటి లో లండన్లో లండన్లో హైడ్ పార్క్ అని ఒకటి ఉంటారు ఆ హైడ్ హైడ్ పార్క్ దగ్గర స్పీకర్స్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉన్నారు వాళ్ళు ఫిక్స్ నేను టెంప్ అయిపోయాను ఆ అక్కడికి వెళ్ళి అక్కడ పద్ధతి నిజంగా యూ బిలీవ్ మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది జస్ట్ స్టాండ్అప్ అనేది దాని మీద మేము నిలబడ్డాను వెంటనే ఒక పది మంది చేపట్టారు You tell your peace. If well, you don't like me, you don't like me. If you don't like me, you don't like me. It all depends upon how you capture their imagination. If you don't like me, you don't like me. If you don't like me, you don't like me. Speaker's platform. You can get any given time. Some twenty, thirty people you can get. Speaker's platform. So, when I went to my house, I went to Hyde Park. స్వామిజీ ఏమైనా ట్రై చేస్తారా అని అంటే చూద్దామని చెప్పేసి వెళ్ళాను కానీ ట్రై చేయలేదు మనం వేదాంతం జిజ్ఞాసులకి బోధించాలి కానీ ఇలా స్పీకర్స్ ప్లాట్ఫామ్ మీద కాదు అని ట్రై చేయలేదు ట్రై చేయదలుచుకుంటే మటు దాని నిలబడి మీరు చెప్పచ్చు అండ్ యూ బిలీవ్ మీ దే విల్ బి కంటిన్యూ ఈ లోపల ఎవడో ఒక ఆయన వచ్చింది వచ్చి దాని నిలబడి ఈ రాక్ వార్ అంతా కూడా పొరపాటు ఈ బ్లేయర్ వచ్చే బ్లేయర్ ఈస్ బిల్ దీ బిఎల్ఏఆర్ బ్లేయర్ దాని వాళ్ళు ఏని ఆయన ఇటు తిప్పారు ఆ బీకి పక్కన ఈ పెట్టారు చిన్న గ్యాప్ ఇచ్చారు బీ లయర్ యువర్ ఏ లయర్ అని ఈ విధంగా అతను పది నిమిషాల ఉపన్యాసం చెప్పాడు అందరూ చప్పట్లు కొట్టారు దెన్ హీ వెంటీజ్ బ్యాక్ దెన్ ఇఫ్ యూ వెయిట్ దే జస్ట్ వెయిట్ ఇన్ సమ్ ఎల్స్ గట్స్ ది ఐడియా యు సంబడి ఎల్స్ కమ్ సో ఆ రకంగా స్పీకర్స్ ప్లాట్ఫామ్ మన ఇండియాలో ఆ రకమైనటువంటి స్పీకర్స్ చాలా మంది ఉంటారు ఏదో చెప్తూ ఉంటారు ఏదో పిచ్చిలో పిచ్చిన్నట్టుగా చెప్తూ ఉంటారు ఏమి సందర్భం లేకుండా చెప్తూ ఉంటారు ఏం చెప్తున్నారో తెలీదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు దానికి ఒక శాస్త్ర ప్రమాణం ఉండదు రెండు నష్టాలు ఓం ఒక సందర్భం ఉండదు ఏమీ కాబట్టి ఎనీ ఇక్కడ అలా కూడా కాదు నిజానికి చదువుకున్న వాళ్లే చెప్తారు అవిపశ్చిత శాస్త్రం అయితే బాగా చదివాను కానీ ఆత్మానాత్మ వివేకము ఇలా కూడా రావచ్చు మీరు ఇక్కడ కూడా రావచ్చు ఆత్మానాత్మ వివేకము లేని వాళ్ళు ఈ మాటలు చెప్తూ ఉంటారు వక్ష్యమాణం తర్వాత ఒకటి రెండు ఆ మాటల యొక్క లక్షణమేమిటో మనకు కనపడుతుంది క్రియాభిశేష బహుళాంబని భోగైశ్వర్య గతిని ప్రతి అని వాళ్ళు మాటల యొక్క లక్షణం చెప్పబోతున్నారు వక్ష్యమాణం వాచన ఈ వాక్ ఎటువంటిదంటే పుష్పితం పుష్పిత అంటే పుష్పించిన వాక్కు అంటే వాక్కు పుష్పించడం అంటే అర్థం ఏంటి పుష్పిత వృక్ష ఇవ శోభమాహం చక్కగా పువ్వులు పూచిన చెట్టు ఎలా ఎంత బాగుంటుందో ఆ రకంగా ఈ వాక్కు చూడటానికి బాగుంటుందని కాదు శ్రూయమాన రమణీయాన్ని వింటూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరి ఏమని చెప్తాడంటే నువ్వు లాయర్వా అవును నీ ప్రాక్టీస్ ఎలా ఉంది ఎలా ఉందంటే ఎవరు చెప్తాడు వేడో పెర్ఫెక్ట్ మై ప్రాక్టీస్ ఇస్ పెర్ఫెక్ట్ దర్ ఇస్ నథింగ్ ల్యాకింగ్ ఇన్ఇట్ అని చెప్పి వాడు మీకు ఎవరో ఎందుకంటే ప్రతివాడు కూడా ఏదో ఒక వెరిట్తో బాధపడేవాడే ఇంకా ఏదో ఈ ప్రాక్టీస్ ని ఇంకా అభివృద్ది చేయాలని చూసి ఇవాడే మీరు బిల్ గేట్స్ ని హవీస్ మైక్రోసాఫ్ట్ డూయింగ్ నవే అని అడిగి చూడండి ఇంటే ఇట్ ఎస్ నాట్ బి ఇంప్రూవ్డ్ అండ్ నేను నిన్న పేపర్లో చూసి చాలా ఆశ్చర్యపడ్డాను న్యూస్ పేపర్లో చూసి రెడ్డి ల్యాబ్స్ ఇన్ లాస్ రెడ్డి ల్యాబ్స్ లాస్ ఎందుకు వచ్చిందంటే రెడ్డి ల్యాబ్స్ వంద కోట్లు అమ్మినప్పుడు లాస్ లేదు రెండు వందల కోట్ల రూపాయల అమ్మినప్పుడు లాస్ లేదు ఐదు కోట్లు అమ్మినప్పుడు లాస్ లేదు థౌజండ్ కోట్స్ అమ్మినప్పుడు లాస్ వచ్చింది సో దీని అర్థం ఏంటంటే ఎవ్రీ కంపెనీ గ్రోస్ టు అన్ ఈవెన్చువల్ don't fall and allow it all something it grows and grows and grows to fall down eventually alaga this is an american proverb they say every company grows till its eventual downfall an antaru alamikal antaru so it peligi peligi peligi it crumbles under its own weight anyway so dan gatano already lepatano a కామర్స్ మ్యాన్ ఎకనామిక్స్ మ్యాన్ ఇచ్చిన ఎస్టిమేట్ ఏమిటంటే మా ప్రోడక్ట్స్కి కొన్ని కాంపిటేటివ్ కాంపిటేటివ్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయి యూరోప్లో అందుకోసం మేము దెబ్బతిన్నాం తర్వాత మా రీసెర్చ్ మీద మేము పెట్టిన సొమ్ముకి తగినంత రిటర్న్స్ రాలేదు అందుకోసం మేము దెబ్బతిన్నాం నెక్స్ట్ ఇయర్ మేము ఇంప్రూవ్ చేస్తామనేది సో చాలా విడ్డూరమైన విషయం ఫట్ ఎవర్ శూయమాన రమణీయ So we're lawyers and adhiya ranakkoon. How, how is your profession? How is it going and adhiya ranakkoon. It? it needs a lot to be improved and done. David and Tanu we Rudrakshava skunkate, he wrote me. What a thing <laughs> it is! Rudrakshra is not a good thing, he is not a good thing. He is not a good thing in the Shivapurana. He is not a good thing. He is a good thing. మాల జపం చేసేందుకు మాలన్నది ఒకటి రికమెండ్ చేయడం ఇట్ హ్యాస్ ఇట్స్ లాజిక్ మాలా లేకుండా కూడా జపం చేయొచ్చు ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఇట్ ఈజ్ ఆప్షనల్ మీరు మాలో పెట్టుకోవచ్చు మాలో పెట్టుకోకపోవచ్చు ఇనీషియల్ స్టేజెస్ లో మాలా రికమెండ్ చేస్తారు మాలన్నది ఒకసారి పెట్టుకున్న తర్వాత చింత పిక్కలతోటో లేకపోతే ఈ చీపులు పుల్లకి విరిచి ముక్కలతోటో అలాంటి పిచ్చి పిచ్చి లెక్కలు కాకుండా లేకపోతే పావల కాసులతోటో రూపాయి కాసులతోటో అలాగంటే కాకుండా తులసి తులసి తులసి పూసలా పేరు మాల ఈ మాల అన్నది అన్ని కల్చర్స్ లో కూడా ఉంది కేవలం ఇండియన్ కల్చర్లోనే కాదు అన్ని కల్చర్లో ఇక్కడి నుంచే వెళ్ళింది అన్ని కల్చర్స్లో ఉందంటే అక్కడ ఇక్కడి నుంచి వెళ్లిన ఐడియాసే ఇవన్నీ కూడా సో తులసి తులసి అని ఎందుకన్నారంటే అప్పుడన్న సాహిత్యంలో విష్ణువుకి తులసికి ఒక కథ కింద ఉంది ఆ బేసిస్ మీద తులసి తులసి యొక్క మహిమ ఉన్నది మీరు ఎంత మహిమ ఉందంటే వాకిట్లో తులసి ఉండాలి తులసి గుమ్మం ఉంది కాకుండా వాకిట్లో ఉంటుంది జనరల్గా వాకిట్లో తులసి ఉన్నప్పుడు సాయంకాలం పూట ఆ తులసి కోట అని తర్వాత సిమెంట్ ప్లాట్ఫామ్ మీద కట్టుకుని అక్కడ కూర్చుంటే మీకు మనస్సుకి చాలా ఉల్లాసంగా ఉంటుంది తర్వాత శరీరానికి కూడా చాలా ఆరోగ్యము అని తన ధర మీద ఎవరో రిసెర్చ్ చేసిన వాళ్ళు కూడా చెప్పారన్నమాట తులసి ఈజ్ ఎ వెరీ యునీక్ ప్లాంట్ యూ కెన్ సీ దాట్ ఇచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్ ప్లాంట్ మీరు ఆ కొలసాకుని ఇలా కొంచెం నలిపితే ఎంత ఎస్సెన్షియల్ ఆయిల్ మీకు మీ చేతికి ఆయిల్ వస్తుంది ఎంత పరిమళంగా సుగంధంగా ఉంటుంది వెరీ స్పెషల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది తులసి టేస్ట్ నవ్విలితే ఆకు నవ్విల్తే ఎంత స్పెషల్ టేస్ట్ ఉంటుంది లేదా సమ్ వెరీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటి దాంట్లో సందేహం లేదు ఇచ్చే హెర్బల్ మెడిసిన్ ఏంటి ఇచ్చే మెడిసినల్ ప్లాంట్ దాంట్లో ఇంకా దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ సో మచ్ సో మనిషి చచ్చిపోయే టైంలో ఊపిరి అందకపోతే ఈ ఫ్లెమ్ డిజాల్వ్ అవడానికి ఇంకా ఏ ఉపాయం లేకపోతే ఇంక తులసి నీళ్లు పోస్తారు తులసి నీళ్లు పోస్తే దట్ ఈస్ ది అల్టిమేట్ అప్పుడు కనుక ఆ ఫ్లెమ్ డిజాల్వ్ అయ్యి మళ్లీ ప్రాణపానాలు విశ్వాస నిశ్వాసాలు కొనసాగితే ఇది ఎలా ఇవ్వని అర్థం గండం గట్టెక్కడ అప్పుడు కనుక ఇంకా అది డిజావ్ కాకపోతే ఇది దీ ది ఎండ ఫీల్స్ కలుస్తాం అది తులసి తీర్థం తాత్పర్యం చాలా విలువైన చెట్టు దానికి విష్ణు పురాణంలో ఏవేవో కథలున్నాయి పద్మపురాణంలో కథలున్నాయి నేను పెద్ద ఎస్సే కూడా రాశాను పద్మపురాణంలో తులసి మహాత్మని ఎస్సే ఒకటి రాశాను మొన్న ఏవో పాత అది బయటపడింది నేను ఎక్కడైనా ప్రచురిద్దామని కూడా అనుకున్నాను కాబట్టి ఆ తులసితోటి మీరు పూసల చేసుకోండి ఏదో పిచ్చి పిచ్చిది కాకుండానే తులసితో చేసుకోండి లేకపోతే రుద్రాక్షం శివుడి యొక్క శివపురాణంలో రుద్రాక్ష రుద్రాక్ష రుద్రాక్ష మీరు చేసుకుంటే ఆ తరం కాదు ఎన్ని తరాలైనా చెడిపోతుంది పురుగు పట్టదు పురుగు పట్టని నట్ నట్ పురుగు పట్టని నట్ ఒక రుద్రాక్ష అంటే ఏదీ లేదు దాంట్లో ఏదో ఒక ఇంగ్రీడియంట్ ఉంది అది ఏ పురుగుని ధరికి రానివ్వదు చెల పట్టదు చీమలు అదేమో పురుగు పట్టదు కాదు డిసింటిగ్రేట్ కాదు అలా ఉండిపోతుందంటే రాయిలా ఉండిపోతుంది తరం నుంచి తరం తరం నుంచి తరం వెళ్ళొచ్చు దే దానికి రుద్రాక్ష అని పేరు దానికే భద్రాక్ష కూడా పేరు మంగళకరము అని దాంతో జపం చేసుకోమని చెప్పారు అది మెళ్ళలో వేసుకోమని చెప్పారు నీకు ఆభరణం వేసుకోవాలనుకుంటే మెళ్ళో వేసుకో ఇంత మాత్రమే శాస్త్రం చెప్పింది ఎనిమిది వీళ్ళు ఇంకా అలా పెంచుకుంటూ పోయి అది వినగానే ఇదిగో రుద్రాక్షం వేసుకుంటే నీకేమో నీ ప్రొఫెషన్లో మీకు లక్షలు వచ్చేస్తాయి కోట్లు వచ్చేస్తాయి ఎందుకు వస్తాయండి అలాగా కష్టపడి సంపాదించకూడదు ఎందుకు రావాలి అలాగే ఎందుకు రావాలి ఏమైనా అర్థం ఉందో ఎందుకు రావాలి లక్షలు కోట్లు ఎందుకు రావాలి మీరు చేసిన వర్క్కి తగ్గట్టుగా మీకు రావాలి కానీ మీరు బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది మీకు మీరు మీ వర్క్కి తగ్గట్టు వస్తుంది కొంచెం ఇవ్వటంలో వస్తుంది నా వర్క్కి తగ్గట్టు రావట్లేదు కొంచెం తక్కువ వస్తుందని మీరు అనుకోవచ్చు బట్ స్టిల్ ఇట్ ఈస్ ప్రపోర్షనైట్ ద గివన్ టేక్ ఎట్ ఇట్ ఈస్ ప్రపోర్షనట్ టు యువర్ ఎఫర్ట్ వై ఎనీబడి షుడ్ గెట్ మోర్ దెన్ దాట్ ఎందుకు ఏమన్నా అర్థం ఉన్న దానికి కాబట్టి సో ఈ డబ్బుని క్విక్ గా డబ్బు చేసుకోవాలి బోల్డ్ అంత డబ్బు క్విక్గా సంపాదించాలి ఎందుకు ఏమిటి దురన్యాయం అలాగే ఎందుకు సమాజంలో అలా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి నీకు ప్రొఫెషన్ లో బాగా డబ్బు వచ్చేస్తుంది ఈ రుద్రాక్షలు వేసుకుంటే అది వినగానే వాడు ఏమనుకుంటున్నాడు ముఖ్యంగా ఈ లవ్ లవ్ ఉంటుంది లవ్ వన్ వే లవ్ వీడు అంటాడు వీడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రేమ లేదు అంటే వీడివైపు నుంచే ఉంది అటువైపు నుంచి ఏమి లేదా నాకు ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడు వీడు వెళ్తాడు వెళ్తే ఇదిగో ఈ మంత్రం నువ్వు చెప్పిస్తే నిన్ను ఆవిడ ప్రేమిస్తుంది అంటే ఆ మాట వింటే వాడికి ఎలా ఉంటుంది శ్రూయమాన రమణీయ వినగానే రాణం లేచూసినట్టు ఆ మంత్రం ఏదో ఇప్పుడు నాకు అర్జెంటుగా ఏమంటే మంత్రం సాయంకాలం ఎవరు రేపు పొద్దున్న అంటే రాత్రి తెల్లవారులో కూడా జాగారం చేసి పొద్దున్న బేర పొద్దున్న సిక్స్కి రామంటే ఫైవ్ కి వస్తుంది సో శ్రూయమాన రమణీయ ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి లోకంలో మంత్రాలు ఉన్నాయి లోకమైన నా దగ్గరే ఉన్నాయి మన దగ్గర నేను మంత్రమే ఉందండి మన దగ్గర అన్ని మంత్రాల్లో ఉన్నాయి ఇట్ వచ్చి వీ ఎంకరేజ్ ఇట్ కానీ లేదా మంత్రాలకు లోటే ఉంది కాబట్టి శ్రూయమాన రమణీయా అలా వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి పుష్పిత వృక్షం చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నట్టు అటువంటి వాక్ వాక్కులను అంటే వాక్య లక్షణం వాచం వాక్కు అంటే ఓ పదం కాదు పదాలని కలుగుతారని కాదు వాక్యాలని కలుగుతారు వాకంటే ఎవో సౌండ్లు చేస్తారని వాక్య లక్షణం వాచం అటువంటి వాక్యములను చెప్తూ ఉంటారు ఆ విధంగా మనల్ని ఆ కామల దారిలో ముందుకు తోసేస్తారు తప్పిస్తే यह दिनों प्रयाण विवेक का अविवेक उपमेधस एवर इलाटिश्चित अंपमेधस तक बुद्धिगवा अंत सूक्ष्मी लेने स्थूल आलोचि अविवेकि ఆత్మ అనాత్మ వివేకం లేని వాళ్ళు నిత్య అనిత్య వస్తు వివేకం లేని వాళ్ళు అటువంటి వాళ్లే చెప్తారు చాలా చాలా చిత్రంగా ఉంటుంది ముఖ్యంగా హిందూ సమాజంలో కొన్ని పోకడలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనం తలదించుకోవాల్సిన పరిస్థితి తర్వాత వీటిని ఈ క్రిస్టియన్ మిషనరీస్ బాగా ఎక్స్ప్లైడ్ చేస్తుంది దీన్ని తప్పు పడతారు తప్పుపట్టి ఈజీగా దీన్ని ఇది రాంగ్ అని ప్రూవ్ చేసి మాది బెటర్ అని ప్రతిపాదిస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇదేదైనా ఆకర్షణీయంగా ఉందంటే ఇలాంటిది వాడు హీ ప్రొవైడ్ హీ మేక్స్ అనదర్ సిస్టమ్ అవుతా అని హీ ప్రయోజనం ఇస్తారు ఇలా చేస్తూ సో చాలా చిత్రంగా చేస్తారు రకరకాలుగా చేస్తారు విమర్శిస్తకపోతే మన మనస్సుకి మనకే వికలంగా తయారవుతుంది సో లోకంలో ఇటువంటి అవివేకపు ప్రవృత్తులు పోకడం చాలా ఉన్నాయి ఇక్కడ ఈ చెప్పేది ఎవరంటే వేదాలను కోర్చేస్తూ చెప్తారు పైగా అది వేదవాదర బహ్వర్థవాద ఫల సాధన ప్రకాశకేషు వేదవాక్యు రథా వేదవాక్యములందు ప్రీతి కలవాలి ఎటువంటి వేద వాక్యములు అన్ని వేదవా వేదంలో అన్ని రకాల వాక్యాలు ఉన్నాయి వేదం ఇచ్చినాయి సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్లో అన్ని రకాల పదార్థాలు ఉంటాయి వీళ్ళు వేదవాద రథాహ నేను ఒకటి చూసి ఆశ్చర్యపోయాడు రెడ్డి వైన్స్ అని ఒక షాప్ రెడ్డి వైన్స్ అంటే వైన్స్ అమ్ముతాడు కదా అతను బోర్డు పెట్టాడు ఇప్పుడు మామూలుగా ఇక్కడ మీకు ఫుడ్ వరల్డ్ ఉందనుకోండి ఫుడ్ వరల్డ్ లో సపోజ్ పండుగ ఏదైనా వస్తాం సంక్రాంతి పండుగ మామూలుగా బట్టల షాప్ వాళ్ళు పెడతారు బట్టల షాప్ జ్యువెలర్స్ పెడతారు ఆషాఢం పండుగలు సంక్రాంతి పండుగలు ఏదో పెట్టారు సంక్రాంతి ఉత్సవాన్ని మీరందరూ ఈ కొనుక్కుంటారు ఫుడ్ వరల్డ్ వాడు కూడా పెట్టచ్చు పండుగలు వస్తున్నాయి కాబట్టి మా దగ్గర ఈ ఫుడ్ ఐటమ్స్ కొంత డిస్కౌంట్ లో ఇస్తున్నా మీరు కొనుక్కోండి రెడ్డి వైన్స్ వాడు పెట్టాడు అనుకోండి అటువంటిది వాడు ఎటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి ఏదో డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుందని ఏదో అలాంటి సెలెక్ట్ చేసుకుంటే ఇది రీజనబుల్ గా ఉంటుంది కానీ ఆ రెడ్డి వైన్స్ వాడు దట్ దట్ ఓనర్ అతనికి పంచాంగములు తిథులు ఆ తిథుల యొక్క విశిష్టత ఆయా తిథుల్లో చేసేటువంటి పూజాది కర్మలు ఇవన్నీ తెలుసున్నవాడు అతను అంటాడు నేను ఓ పదం రెండు చోట్ల చూశాను అక్షయ తృతీయ అని ఇది భాగవతంలో చూశాను పాగవతంలో అక్షయ తృతీయ నాడు ఆ విష్ణువు యొక్క పూజ చేసుకోవాలి తర్వాత పితృశ్రాదం చేసేటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఒక ప్రత్యేకమైన స్పెషల్ తిథి చిరంజ శ్రాద్ధం చేస్తారు పుష్కరాలు శ్రాద్ధం చేస్తారు అలాగే ఈ తిథి నాడు చేయొచ్చు శ్రాద్ధం పితృ పితృదేవతలని తరపు నాలుగు వేయవచ్చు వైశాఖ శుక్ల తృతీయ వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ ఇచ్చిన స్పెషల్ తిథి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు పూజారి చేసుకోండి రెడ్డి వైన్స్ వాడు బోద్ధ ఏం పెట్టాడంటే అక్షయ తృతీయ సందర్భంగా వైన్ స్పెషల్ సేల్ అని పెట్టాడు వాట్ ఐ థింక్ ఇట్ ఈస్ అంటే అతను చదువుకున్న చదువు అతనికి ఉన్న పంచాంగ జ్ఞానం అక్షయ తృతీయ అనే ఒక తిథుందని దాని అదొక స్పెషల్ తిథి అని ఆ రోజుకే ఒక ప్రత్యేకత ఉందని విష్ణువుని ఆరాధిస్తారని పితృదేవతలకి స్నాద్ధం చేస్తారని ఇంత సమాచారం తెలుసున్నటువంటి అతను అతను వైన్ షాప్ ఎందుకు నడుపుతున్నట్లు వైన్ షాప్ నడపకూడదు మీరు బిజినెస్ ఎటువంటి బిజినెస్ చేయాలి సమాజానికి మీ బిజినెస్ వల్ల క్షేమం కలగాలి లేకపోతే న్యూట్రాలు ఉండాలి కానీ వైన్ షాప్ వైన్ షాప్ అంటే మీరు వైన్ అమ్మరు విస్కీ అమ్ముతారు వైన్ అంత హానికారకం కాకపోవచ్చు వాటిపోతే విస్కీ అప్సట్లా రమ్ మొదలైనవి అమ్ముతారు అది దాంట్లో వైన్ షాప్ కి రెగ్యులర్ గా వెళ్ళేవాడు ఏమవుతాడండి పదితుడు అవుతాడు ఏమవుతాడు కుటుంబం అంతా నాశనం అవుతుంది ఆ వ్యక్తి ఆరోగ్యం నాశనం అవుతుంది దాంట్లో బిజినెస్ వీడి చేసుకుంటారు ఈ వైన్ షాప్ కూడా లోకంలో ఉండేవాళ్ళు ఉంటారు లోకంలో వైన్ షాప్ కూడా ఉంటాడు మాంసం షాప్ కూడా ఉంటాడు డ్రగ్స్ అమ్మే కూడా ఉంటారు బట్ ది పాయింట్ ఈజ్ అక్షయ తృతీయ గురించి మాట్లాడతాడు అంటే దాని అర్థం ఏంటనమాట ఇంతటి కర్మకాండ యొక్క సంస్కారము అతని హృదయంలో ఎటువంటి శుద్దిని తీసుకురాదని అర్థం ద రిచువల్స్ హెవ్ ఫెయిల్డ్ టు ప్యూరిఫై హిస్ హార్ట్ ఈ మాత్రం బేసిక్ సత్యం మనం ఎగ్రవారి దగ్గర రూపాయలు తీసుకున్నప్పుడు దాంట్లో రెండు రూపాయలు మన లాభం వేసుకోవాలి అంతకంటే ఎక్కువ లాభం మనకు వద్దు ఆ చేసి వ్యాపారం కూడా కొంచెం దిన వస్తువులతోటి మనం వ్యాపారం చేయాలి ఎవరికి హాని లేని పదార్థాలతో బీజం షాప్ పెట్టచ్చు బట్టల షాప్ పెట్టవచ్చు ఏదో బంగారపు షాప్ పెట్టచ్చు నివి వేనాలు అక్ష పెట్టచ్చు ఈ వైన్ షాప్కి వచ్చి దాంట్లో అక్షయ తృతీయ అది బోర్డు సమాచారం అంటే ఆ రిచువల్స్ కి బాగా డౌన్ గ్రేడ్ చేసేసి పెట్టారు అక్షయ తృతీయ నాడు మీరు పూజలు చేసినట్లయితే మీ బిజినెస్ లో చాలా లాభాలు వస్తాయని ఎక్కడో ఉంది అది పట్టుకున్నాడు పట్టుకున్న వైన్ షాప్ దానికే కనెక్షన్ ఈ విధంగా చాలా చాలా దురన్యాయంగా ఉంటుంది सामजित सो वेदवाद रेद वाक्या सूपर मार्केट बहर्थवाद फल साधन प्रकाशकेश बहु अनेक अर्थवादना अनेक फलाली वेद ब्रह्मवर्चस्स का ब्रह्मवर्तस्से मुखर्काशम उ ఏ ప్రకాశించేటైతే అందరూ ఆకర్షితులు అవుతారు అటువంటి ప్రకాశం మీ ముఖంలో ఉండాలి ఎందుకు అటువంటి ప్రకాశం సపోజ్ నేను నేను ఉన్నాను అనుకోండి నాకు ఎందుకు ఆ ప్రకాశం నేను ఏం చేయాలంటే అందరూ ఆకర్షితులు అవుతారు మీకేసు నాకు అక్కర్లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ఐ డోంట్ వాంట్ మై లైఫ్ టు బి క్రౌడెడ్ లైక్ దాట్ ఐ వాంట్ టు బి లెఫ్ట్ ఏ వాంట్ టు రిమైన్ ఎలుఫ్ ఫన్ ఏ లోన్ బోధించాడు సో అరథిర్ జన సంసది అని స్పష్టంగా చెప్పాడు ఆయన ఏకాంతం మౌనంగా ఉండమన్నాడు అరథిర్ జన సంసది అన్నాడు జిజ్ఞాసులకి ఒక ప్రేమపూర్వకమైన వ్యవహారం మినహాయించి ఇంకే ఇతర వ్యవహారం ఏదే అనవసరం శాస్త్రం చెప్పుకోండి ఎందుకు మనకి ఆకర్షణ అని నేను అనుకున్నాను అనుకోండి అప్పుడు ఆ వాక్యానికి నాకు సంబంధం ఏంటి సంబంధం అయితే నేను అనుకున్నానని అందరూ అలా అనుకోకర్లా ఒకరికి కావాలది ఇంకా ఈ కామనలు ఓ లిస్ట్ ఉంది నేను అసలు ఆ లిస్ట్ ఎప్పటికప్పుడు ఎదుర్కొన్నా పెట్టుకుందామని మర్చిపోతూ ఉంటాను ఆ లిస్టు చూస్తే మీరు ఆశ్చర్యం ఇందాక చెప్పాను లవ్ మొగాడు లవ్ చేస్తే అమ్మాయి రెస్పాన్స్ ఒక కర్మ అమ్మాయి లవ్ చేస్తే అబ్బాయి రెస్పాన్స్ ఒక కర్మ ఉంది వీళ్ళిద్దరూ లవ్ చేసుకుని పెద్దల రెస్పాన్స్ ఇంకో కర్మ ప్రతిదానికి కర్మ ఆ లవ్ లో ఉన్నవాడికి అవసరం దే దే నీ బికాస్ దే ఆర్ డెస్పరేట్ సో కానీ అది మనం పుష్ కవి ల లక్ష తొంభై కర్మలు ఉన్నాయి అర్థవాతలు చెప్తూ ఉంటారు ఫలాలు సాధనాలు ఈ ఫలం కావలిస్తే ఈ సాధనలు ఈ ఫలం కావలిస్తే ఈ సాధనం లాటరీ తగ్గడానికి సాధనం శ్రీకామస్య జుహుయాత్ సంపద కావాలన్నవాడు ఇవి హోమాలు చేయమన్నారు సపోజ్ నేను కూర్చొని చేశాననుకోండి హోమాలు దాని అర్థం ఏంటి వేసా కామస్య పూజానుకూల్యాత్ ఏదో వేసా కావాలన్నా ఏదో దేవుడు దండం పెట్టుకుని విశాఖ వెళ్ళడం తప్పేం కాదు కానీ ఒక ఎలాబొరేట్ రిచువల్ కింద పెట్టాననుకోండి అది బంధహేతు అయిపోతుంది కాబట్టి అటువంటి వేదవాక్యముల ఎందే వీళ్ళకి ప్రీతి ఉంటుంది వేదాల్లో మీకు వేదము యొక్క స్వరూపం చెప్తాను చూడండి ఎందుకంటే వేదవాద రథా అని నిందిస్తున్నాడు నేను అది క్రిటిసింజం అదేమేమి ప్రేమగా పూజ ఏం చేయట్లేదు సో ఒకడు తమోగుణ ప్రధానుడు తమోగుణంగా ఉంటుంది అంటే ఏ పని చేయడు కన్యావందనం చేయడు ఏ కాఫీ తాగేసే కూర్చుంటాయి ఇటువంటి వాళ్ళు మనకు కనపడుతూ ఉంటాం ఈ తమో గుణ ప్రధానుడికి శృతి ఏమని చెప్తుందంటే నువ్వు కర్మ చేయమంటావు ఎందుకు నేను కర్మలు ఎందుకు చేయాలంటే చూడు కర్మ చేసా స్వర్గానికి వెళ్ళొచ్చు స్వర్గంలో ఏమిటో ఏమో రంభం ఉంటుంది రంభ యొక్క తృప్తిని చూడొచ్చు అంటే కొంత ఇంట్రెస్ట్ కలిగింది సరే అయితే కర్మ చేయమంటావు స్వర్గానికి వెళ్ళడానికి ఇవి పోయి చాలా కర్మలు ఉన్నాయి ఇది చెయ్యి అని అంటే తమో గుణంలో ఉన్నవాడిని రజోగుణంలోకి తీసుకురావటం కోసం వాడికి బోధిస్తుందమ్మాట అది అందరికీ సమానమైన బోధ కాదదు తమోగుణం వాడికి చేసిన బోధ అయిపోతుంది వీడు రజోగుణంలో ఉంటాడు కామ్యకర్మలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు శృత ఏమని చెప్తుందంటే కామ్యకర్మలు కాదయా నిష్కామంగా కర్మలను చెయ్యి అంటే మరి ఈ కామ్యకర్మలన్నీ ఏమైపోతాయి ఏమైపోతాయి కామలన్నీ ఉన్నవాడికి ఉంటాయి అలా ఉన్నవాడు చేసుకుంటాడు నీకెందుకు నువ్వు డ్రాప్ చేసే మరైతే నేనేం చేయను కేవలము ఈశ్వరారాధన నిష్కామంగా అంతే చేసుకోవాలి అని వాడికి చెప్పాను అంటే ఏమైంది అక్కడికి రజోగుణంలో ఉన్నవాడిని సత్వగుణంలోకి వేదం తీసుకొచ్చింది ఇంకొకడు సత్వగుణంలో ఉంటాడు నిష్కామ కర్మయోగం చేస్తూ ఉంటాడు వాటితో ఏమని చెప్తుందంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకో నిష్కామ కర్మయోగం యొక్క ప్రయోజనం ఏమిటంటే సత్వగుణాన్ని కూడా అధిగమించి గుణాతీత స్థితిని చేరుకుంట అది జీవన్ముక్తి అని వాడికి బోధిస్తుంది అన్ని వేదమే బోధిస్తుంది అన్ని వేదవాదములే కానీ వీడికి దేని మీద శ్రద్ధ అంటే ఆ మొట్టమొదటి దొంగ చూడండి తమో గుణం నుంచి రజోగుణం ఉంది అదే వీడు చూస్తాడంట ఇంకా ఆ తర్వాత రజోగుణం నుంచి సత్వగుణంలోకి వచ్చే కర్మ గాని సత్వగుణం నుంచి గుణాతీత స్థితికి తీసుకువెళ్లే జ్ఞానము వివేకం గానీ ఆ వేదవాక్యాలు కొన్ని వందలు ఉన్నాయి వాక్యాలు అవి అసలు వాటి కేసు చోట అవి ఉంటాయైనా చూడదు అయ్యప్ప గుడికి వెళ్తే తత్వమశీ అని కానీ చోటు దాని చూడ్డంటే ఎ పశ్చితి సపశ్యతి చూస్తాడు కానీ చూడ్డం చూసి ఏం లాభం అండి చూస్తాడు కానీ చూడనట్లే లాభం ఇప్పుడు విండో షాపింగ్ అనే రెండు రోజులతో విండోలో ఉన్నాయి ఇంకో ఈ డైమండ్స్ బాగున్నాయి ఈ పెర్ఫ్యూమ్స్ బాగున్నాయి నేను చూస్తాను ఎందుకు కదా చూడటం ఏం లాభాలు కొన్ని తిరిగి పెట్టి పైగా అది అనవసరం అని కూడా చెప్తాను పైగా అదొక పని కనుక ఎఫ్యతి సపశ్యతి ఇన్ని వేదవాక్యాలు ఉంటాయి తత్వమసి వేదవాక్యమే వీడ చూడు నిష్కామ కర్మయోగం ఉంది దాన్ని వేదమే చెప్పింది సమేతం బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞాన దానే తపసా నాశకైనా వివేదిష జిజ్ఞాస ఆ జిజ్ఞాస పుట్టడం కోసం ఆ ప్రీతి కలగటం కోసం యజ్ఞం చేస్తాడు వీడు ఒక నిష్కామంగా ఒక కర్మ చేస్తాడు అని చెప్పింది అది చూడు వీడు వీడు ఏం చూస్తాడంటే డబ్ కావాల్సి వస్తే ఈ కర్మ చేయాలి అది చూస్తే అలా చూస్తాం ఒక ఆయన సర్జరీలోకి వెళుతున్నారు ఈ రిపోర్ట్ ఎంటర్ ఇన్ టు సర్జరీ వెంటనే నా దగ్గరికి ఒక మనిషిని పంపించేసారు మీరు ఏదైనా ఒక కర్మ మొదలు పెట్టేసేయండి అక్కడ సర్జరీ అవుతూ మీరు కర్మ చేయించేస్తూ ఉండాలి పేద పండితులను మీకు పదివేల రూపాయలు పంపించేస్తున్న మీరు ఆర్గనైజ్ నేను చెప్పాను అలాగే నేనే ఆర్గనైజ్ చేయలేనండి మీరు మరో తెచ్చుకోండి నా అడ్వైజ్ ఏమిటంటే మీరు ఈశ్వరుని శరణాగతి చేసి దేహం సాక్షిభావంతో ఉంటూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళండి ఈశ్వరుని యొక్క మీకు కలుగుతా కాదు అని నేను అంతేగాన అక్కడ సర్జరీ చేసేసుకోండి ఇక్కడ కర్మ అలా ఉండదు ఇక్కడ ఇప్పుడు కర్మ చేస్తే దీని ఫలం రావడానికి టైం పడుతుంది కర్మసిద్ధాంతం ఒకటి ఉంది కర్మ చేసిన క్షణంలో ఫలం రాదు మీరు యజ్ఞం చేసిన అంటేనే స్వర్గం వస్తుందా రాదు ఒకవేళ అలా వచ్చి మడితే ఎవడో యజ్ఞం చేయడానికి కాబట్టి కర్మ చేసిన అంటే ఫలం రాదు కర్మకి ఫలానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి సర్జరీ ఒక నెల రోజులు పెట్టుకుని ముందు మీరు కర్మ చేసి ఆ ఫలం ఆ సర్జరీకి అనుకూలిస్తుంది అని కొంత బాగా ఉంది అంతేకాని అక్కడ సర్జరీలోకి వెళ్తుంటే ఇక్కడ కర్మ చేసేయండి అంటే దానికి దీనికి కనెక్షన్ అలా పెట్టేస్తే అది వర్కౌట్ అయితేనేమో నా గొప్ప వర్కౌట్ కాకపోతే నీ ప్రారంభమైనట్టుగా ఉంటుంది వర్కౌట్ అవుతుంది అది వేరే సంగతి బట్ వీ షుడ్ నాట్ ఎంటర్ ఇంటూ దట్ కైండ్ ఆఫ్ ఎ కామ్య కర్మ దాని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ తేడా వస్తే శ్రద్ద మీ భంగం కలదు వాళ్ళే అంటారు పూజలు చేశాం ఏం లాభం అంటాం ఈ మాట ఎప్పుడూ వినపడుతూ ఉంటాం ఒకరోడు పరీక్ష ఫెయిల్ ఎన్ని పూజలు చేశామండి ఎన్ని ఎంతమంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చాం ఎంతమంది విద్యార్థులకి భోజనాలు పెట్టాం సరస్వతీ దేవిని ఎంతల్లా ఆరాధించాం ఆఖరికి మా కొరడు పరీక్షపోయింది చూసారా మరి ఎలా వచ్చేసిందో సమస్య శ్రద్ధకు విఘాతం కలుగుతుంది కాబట్టి ఆ కామ్యకర్మలను బోధించే వాక్యముల ఎడల అంతటి ఆసక్తి పనికిరాదు కానీ ఈ అవివేకులు ఆ ఉంటారు హే ఫలసాధనేభ్యర్మభ్యస్ వదనశీలా్యదస్ వాదిన అన్యత్ మరి ఒకటి లేదు మరి ఒకటి లేదు అంటే స్వర్గం కంటే భిన్నంగా మోక్షమనేది ఏదీ లేదు కర్మ కంటే అతిరితంగా జ్ఞానం అనేది ఏదీ లేదు నేను మీకు చెప్పాను ఆ మాటలే శంకర భాషలో ఆది స్వర్గప్రాప్తి ఆదిశబ్దం చేతం ధనప్రాప్తి ఇలాంటి ఇంకా ఎవేవో ప్రాప్తులు ధనప్రాప్తి ఆయు ప్రాప్తి ఆయుష్ప్రాప్తి ఆయుర్దాయం ఆయుర్దాయం ఏం చేసుకుంటారండి ఆయుర్దాయం ఏమిటి చేస్తారు ఆయుర్దాయం డెబ్బై ఏళ్ళు పరమేశ్వరులు ఆయుర్దాయం ఇచ్చారనుకోండి మీరు దాన్ని ఇటు తిప్పి అడు చేసి చేసి చేసి పూజ చేసి చేసి చేసి ఈశ్వరుడి దగ్గర నుంచి ఇంకో ఐదేళ్లకు వరం తెచ్చుకొచ్చారు అనుకోండి డెబ్బై ఐదు పోనీ డెబ్బై ఐదు కాదు యానాభై పోనీ ఎనభై కాదు వంద ఏం చేస్తారు వాడే భోవింతుడు ఇది ఆ చేసి ఏది మీరు చేదొచ్చుకున్నది ఏం చేస్తారో చెప్పండి నేను హిందూ పేపర్ చదువుతారు అదే కదా చేసి దానికోసం ఈ ఆయుర్దాయం ఎందుకు కాబట్టి ఆయుర్దాయాన్ని కోరి కర్మ చేయటం అన్నది అది కేవలము వాడికి మరణ భయం ఉండటం వల్ల అలా చేస్తున్నాడని అనుకోవాలి మరణ భయం ఉంది అంటే వాడికి తత్వాన్ని ఏమీ సుతలమో తెలియదు వాడి ఏమీ వివేకం లేని వాడిని అర్థం లేకపోతే దేహమునందో అంతటి తాదాత్మ్యం ఉంటేనే మరణ భయం ఉంది ఆ మరణ భయాన్ని అడ్రస్ చేయాలి ఈ మరణ భయం ఉంది తప్పేం కాదు మరణ భయం ఉండడం తప్పు కాదు మరణ భయం ఉన్నది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ అనాత్మ వివేకం వల్ల వచ్చింది దీన్ని ఎలాగ పోవటం భగవద్గీతలో కాపిక్కేది భగవద్గీత చదువుకుని వివేకాన్ని అభ్యాసం చేసి ధ్యాన మార్గంలో అభ్యాసం చేసి మరణ భయాన్ని దూరం అవ్వాలి అది చాలా కష్టమో తేలిక కూడా కష్టము దాన్ని దూరంగా అట్టేపెట్టి మీరు దాన్ని అడ్రస్ చేయకపోతే మరి కష్టమే దాంట్లో ప్రవేశించి దాన్ని కొంత అభ్యాసం చేస్తూ ఉంటే మీకు తేలిక కూడా అవుతుంది కష్టమూ కూడా కనుక అలాగే ప్రొసీడ్ అవ్వాలి దానికి ఒక కర్మ స్వర్గప్రాప్తాది ఫల సాధనేభ్య కర్మభ్య ఫలాన్ని ముందు ఫిక్స్ చేసుకుని దానికి సాధనములైన కర్మలు ఉన్నాయి ఇంతే ఇంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు అని అని చెప్తారు నాణ్యదశి ఇంటే ఇంతకు మించి ఇంకేం లేదు ఇది వాదిన వాదిన వదనశీరా ఈ విధంగా మాట్లాడే స్వభావము కలిగి ఉంటారు కాబట్టి ఆ రకమైన ఆ సంస్కారంలో నీవు పడిపోవద్దు అని శ్రీకృష్ణుడు అర్జునునికి చేసేటువంటి ఉపదేశం ఇంకా కామనిందోపనిషత్ తర్వాత శ్లోకం కామాత్మన జన్మ కర్మఫలప్రదా క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతి సో వీళ్ళు వాళ్ళే ఆ వ్యక్తులే అవివేకిన అని చెప్పాం కదా అవిపశ్చిత వివేకం లేనివాళ్ళు నిత్య అనిత్య వస్తు వివేకం లేనివాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇంకా ఏం చేస్తారు అన్నది ఈ శ్లోకంలో చెప్తున్నారు అదే అవతారకు చూడండి తేచ వారు ఇంకా అని అర్థం వారు ఇంకా ఏమిటి కామాత్మ ఆత్మ అంటే స్వభావం సచ్చిదానంద ఆత్మ కాదు ఆత్మా స్వభావే దేహే చే డిస్పోజిషన్ మెంటల్ డిస్పోజిషన్ అది అది గమనించదగ్గరి ఏదైనా కోరుకుండడం తప్పు కాదు ఇప్పుడు ఎండలో నిలబడ్డారు బస్సు కోసం ఇక వాళ్ళ కోసం తొందరగా వస్తే బాగుండండి అని అనుకోవడంలో తప్పు లేదు అలాగే అసలు నోటప్పుడ కోరికొస్తే అది మహాపాపం అభిప్రాయం కాదు కామాత్మాన సో మెంటల్ డిస్పోజిషన్ ఏమిటంటే కామన కోరికలు ఇవ్వో కోరికలు కోరికలు అసలు ఇంత నిరంతరంగా ఎందుకు వస్తున్నాయి అడ్డు అప్పు లేకుండా ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన కూడా చేయకపోవటం కోరిక మీద కోరికలు కొరిక మీద కోరికలు కోరిక మీద కోరిక తను తనున్నప్పుడు తన గురించి కోరిక పెళ్లి అయిన తర్వాత తనకి తన ప్రధాలకి సంబంధించిన కోరిక తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి సంబంధించిన కొరికలు మన పుట్టిన తర్వాత మన సంబంధించిన కోరిక మునుగోన పుట్టిన తర్వాత దానికి సంబంధించిన కోరిక నాకు మునుగోన పుట్టాడు అని ఒక ఆయన పండుగ చేసుకుంటున్నాడు మునుగోన పుట్టిన దాంట్లో మీ ప్రయోజనం ఏమి దాంట్లో చాలా చేత ఇప్పుడు పండు మామిడి పండు మీరు కాయ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అనుకోండి పండింది అనుకోండి అది పండితే అది మీరు దగ్గరుండి దాన్ని పండింపజేసారా లేదు ఆ టైం అయ్యేప్పటికి పండుతుంది రాత్రి భోజనం చేశారు పొద్దున్నేపటికి చక్కగా అదంతా జీర్ణమై మీకు శక్తి కలిగింది మీరు దగ్గరుండి జీర్ణం చేయించారా లేదు అది కాల ప్రభావం ఆ ప్రకృతి ప్రభావం చేత జీర్ణమైంది మునిమనవాడు పుట్టితే దాంట్లో మీ ప్రయోజనం ఉంది ఆ ప్రకృతి ప్రభావంలో కాల అనేక సందర్భాలు వస్తుంటే మునిమన వాడు నేను ఆత్మస్ ఆత్మాత్మ వివేకాన్ని తెలుసుకున్నాను అంటే ఏమైనా ఒక పార్టీ చేయొచ్చు అలా తెలుసుకున్నవాడు పార్టీ జైనే చేయడా అదో రహస్యం కాబట్టి ముందుకుంటే నీ ప్రయోజనం అది చెప్పాల్సిన విషయం కూడా కాదు వాట్ ఈస్ దాట్ వందేళ్ళు బతికాను సో వందేళ్ళు ఆయన బతికినందుకు చుట్టుపక్కల వాళ్ళు సంతోషించాలి కాని సో సో ఇట్ ఇట్ ఈస్ ఎ ఇష్యూ వాట్ ఎవర్ సో కామాత్మహ ఈ జనరల్ డిస్పోజిషన్ ఆఫ్ డిజైరింగ్ అండ్ డిజైరింగ్ ఈ డిజైర్స్ ఎలాంటివి అంటే ఎవరెదురు వస్తుంది అధ్యాయం ఈ బ్యాక్టీరియా లాంటివి ఒక బ్యాక్టీరియా శరీరంలో ప్రవేశిస్తే మొన్నాటికి ఒక కాలనీ అవుతుంట బికమ్స్ హండ్రెడ్ బ్యాక్టీరియా జామెట్రికల్ ప్రపోర్షన్స్ లో మల్టిప్లై అయిపోతాయి కామనలు కూడా అలా జామెట్రిక్ ప్రపోర్షన్స్ లో మల్టిప్లై అవుతాయి అలా పెరుగుతూ పోతూ ఉంటాయి చాలా ఆశ్చర్యంగా వస్తుంది ఎవరికి వాళ్లే పరిశీలించకూడదు ఒక కామన ఫుల్ఫిల్ కాగానే దాని చుట్టూ ఇంకా నేను కామన్లో లేని రిలేటెడ్ దాని నుంచి ఇంకొకటి దాని నుంచి ఇంకొకటి ఎలా కామనలు అలా పెరుగుతూ ఉంటారు సో కామాత్మాన వీళ్ళు కామనలు కలిగి ఉండుటే స్వభావంగా ఉంటారు స్వర్గపరాహర్ హెవెన్ హెవెన్ అనే కాన్సెప్ట్ ఇట్ మూవ్స్ పీపుల్ ఇట్ మూవ్స్ సొసైటీస్ పారడైజ్ అంటారు పారడైజ్ పారడైజ్ అనే పిచ్చి ఎంతదంటే ఈ టెర్రరిస్టులు ఉన్నటువంటి ఇస్లామిక్ టెర్రరిస్టులు అందరూ కూడా యూనిఫామ్ గా వాళ్ళు ప్యారడైజ్ అనే పిచ్చి తోటి మూవ్ అవుతారు ఆశ్చర్యం వేస్తుంది వాడు ఏం చేస్తాడంటే మెడ చుట్టూ బెల్ట్ పెట్టుకుంటారు ఆ బెల్ట్లో అక్కడ చుట్టుపక్కల ఒక యాభై మందిని చంపడానికి సరిపడనంత ఎక్స్ప్లోసివ్స్ ఉంటాయి అయితే చిత్రం ఏంటంటే ఇంకొక ప్రాణికి దెబ్బ తగిలి ముందు వీడు చచ్చిపోతాడు అందరికంటే ముందు యాభై మంది చచ్చిపోయారు అనుకుంటా యాభై మందిలో మొట్టమొదటి వాడు వీడే ఫస్ట్ వీడి చచ్చిపోతాడు చచ్చిపోవడం కూడా ఎలా చచ్చిపోతాడు తునా తునకలు అసలు వీడి దేహంలో ఎముకలు కూడా దొరకవు ముక్కలు ముక్కలు దేహం అంతా కూడా అది ఫస్ట్ అవుతుంది అది అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరినటువంటి మంటలు తర్వాత ఎక్స్ప్లోషన్ అదంతా ఇంకా మిగతా వాళ్ళకి తగలాలి వాళ్ళలో చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు గాయాలు దగ్గిన వాళ్ళకి గాయాలు It is a very highly calculated risk, it is. Weer chachupo nani khaayam. Weer plus inkohar chachupo tada aante chappal hai. Chachupo vatshu, hazi budh. Israel lo, there is not one suicide bombings lo, sumarul 30 percent suicide bombings are wasted. From their point of view, they are wasted. Bombing, suicide bombings, peyeltun di bar chachupo tada ka nini kevar ke evi kaadu. Yabar lo, konta mandi gaya ala tagulta hai, వాళ్ళ హాస్పిటల్లో కానీ మళ్ళీ మామూలుగా అయిపోతారు వీరు ఒక్కడే అయిపోతారు అలాంటిది థర్టీ పర్సెంట్ అయినా కూడా దే ఆర్ డ్రివన్ బై ద డిజైన్ ఫర్ ప్యారాడైజ్ పారాడైజ్ అనే డిజైన్ చూసారా అంత పవర్ఫుల్ మీకు తెలుసో తెలియదో ఇది వాడు మెడలో తాళం చూపెట్లుంట ఒక తాళం సమ్ సింబాలిక్ తాళం అది వాడి మెడలో ఉంటుంది ఆఖరికి అల్టిమేట్ గా ఆ తాళం చెవి మెడలో లాకెట్ కింద వేసుకుంటాడు చూసారా దాన్ని చుట్టూ ఉన్నటువంటి మెడ తల లేకపోతే బ్లడ్ అది వాడి వాడి వాడుతుంది ఆ సూయిసైడ్ బాంబర్ దని వీళ్ళు గుర్తిస్తారు ఎందుకంటే వాడు తాళం చెవి వేసుకొస్తది డెడ్ బాడీస్ ఉంటే దాంట్లో ఈ తాళం ఉన్న పోరుషను అది సూయిసైడ్ బాంబర్ ఏమిటి తాళం చెవి ఏమిటంటే తీరా వీడు వేగనకి వెళ్ళేప్పుడు తలుపు వేసి అక్కడ ఈ తాళం చెవితో ఓపెన్ చేసుకోవచ్చు అందుకోసం వేస్తుంది కానీ మరి బిక్మాల డాలజీ ఇక్కడే ఉండిపోతుంది అది అక్కడికి రానే రాదు అంటే ఏదో మరి దాంట్లో ఏదో సెంటిమెంట్ మొత్తానికి స్వర్గ పరా అంటే నేను ఎక్స్ట్రీం ఎగ్జాంపుల్ వచ్చాను అది ఎక్స్ట్రీం కానీ ఒక వైదికుడు ఉంటాడు యజ్ఞం చేస్తాడు యజ్ఞం చేసి నేను స్వర్గానికి వెళ్తాను ఓకే స్వర్గంలో ఏం చేస్తాం మీరు సాహిత్యం తీసుకోండి తెలుగు సాహిత్యం కానీ సంస్కృత సాహిత్యం కానీ మీరు గత రెండు మూడు సంవత్సరాల్లో వచ్చిన సాహిత్యం తీసి చూస్తే ఏం చేస్తాం స్వర్గంలో చక్కగా భోజనాలు చేస్తాం అంటే వీడికి ఇంకా గిఫా చేపలేము అలాగే ఉంది అని తర్వాత స్వర్గంలో డ్యాన్స్ చూస్తాం ఎవరు చేస్తారు డాన్స్ అంటే రంభ డ్యాన్స్ చేస్తుండే ఉర్వశ చేస్తుండే అంటే ఏదో నిష్టి చెప్తారు ఇది దీని మీద పద్యాలు శ్లోకాలు శ్లోకం చెప్పి శ్లోక ప్రమాణం శ్లోకం ప్రమాణం అవుతుందండి కుంభో శ్లోకా ప్రమాణం శ్లోకం ప్రమాణం అవుతుందా శ్లోకం చెప్తే ప్రమాణం అవుతుందా శ్లోకాలు నేను ఆ శ్లోకాలు చెప్పి రాస్త పట్టుకొచ్చాన కొన్ని ప్రమాణం అయిపోతుందా అలాగదిగా కాబట్టి స్వర్గపరాహ ఆ స్వర్గం గురించి భావన చేసుకున్నా అదేటి ఆ స్వర్గంలో ఏవో భోగాలు ఉంటాయని భోగాలే భావన స్వర్గంలో ఎవరు ఉంటారు నేను చూడొచ్చను ఒళ్ళేదో ఇక్కడ విశ్వామిత్రుడు ఉంటాడు వశిష్ఠుడు ఉంటాడు జమదగ్గులు ఉంటాడు వాళ్ళందరినీ కలుసుకోవచ్చు కలిసి ఉండేం చేస్తారు దాంట్లో ఏదో పుణ్యం స్నా పుణ్యంతో ఏం చేస్తారు ఇంకా స్వర్గంలో ఇంకా కొనసాగుతాం సమ్ ప్రివిలేజ్డ్ స్టేటస్ స్వర్గం అంటే ప్రివిలేజ్డ్ స్టేటస్ మరణించిన తర్వాత ప్రివిలేజ్డ్ స్టేటస్ ఇది తిరుపతి వెళ్తాడు తిరుపతి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి రికమెండేషన్ కట్ట పట్టుకుంటారు డబ్బులు పట్టికెళ్తాడు ఎందుకు ఈ డబ్బులు ఎందుకు ఈ రికమెండేషన్ ఎందుకు అంటే ప్రివిలేజ్డ్ స్టేటస్ కోసం ఏముంటే దర్శనంలో ప్రివిలేజ్ కావాలి బికా ఇట్ ఫోర్సెస్ పీపుల్ లైక్ దాట్ లేకపోతే జనరల్ లో నిలబడ్డారనుకోండి చాలా కష్టం ఈ ప్రివిలేజ్ స్టేటస్ దొరికిందనుకోండి నెలాభం ఉంది రెండు రోజులు వెయిట్ చేయక్కర్లేదు ఓ ఆరు గంటలో ఐదు గంటల్లో బయటపడొచ్చు ఇట్స్ ఎ వెరీ టెంప్టింగ్ ప్రపోజిషన్ మీరు ఫోర్ ఓ లెటర్ పట్టుకెళ్తాను అలాగే హెవెన్ లో కూడా వీ వీ వాంట్ హ్యావ్ ద ప్రివిలేజ్ ఒక నానాజీ దేశ్ముఖ్ అని ఒక సోషల్ వర్కర్ ఉండేవారుషియన్ లాంగ్ బ్యాక్ ఒక లేటర్ ఆయన చాలా గ్రామీణ ఉపాధి విషయంలో చాలా సేవ చేశారు గొప్ప విద్వాంసులు ఆయన అన్నారు భారతదేశం స్వతంత్ర అయిన తర్వాత ఈ సిఫారసు అనేది అది దేశం నిర్వీర్యం చేసేసింది అని అంటూ ఉండేవారు ఆయన కోరివారు ఈ మంత్రులని వాళ్ళని యు మేక్ ఓత్ టేక్ అన్ ఓత్ అదేమిటంటే నేను సిఫారి చేయను అను ఓత్తు తీసుకో నేను దేనికి రికమెండ్ చేయను నేను రికమెండేషన్ యాక్సెప్ట్ చేయను నా తరఫు నుంచి నేను ఎవరికి ఏది రికమెండ్ చేయను అని ఒక ఓత్తు తీసుకో తీసుకుని డ్యూటీ నువ్వు చేసుకోవాలి చేస్తూ ఉంటే నీ వల్ల సమాజానికి శ్రేయస్సు కలుగుతుంది తర్వాత ఆ శ్రేయస్సు పొందే వాళ్లలో నువ్వు నువ్వు ప్రేమించే వ్యక్తులు కూడా ఉంటారు అందరికీ శ్రేయస్సు కలుగు నువ్వు సిఫారిస్ చేయటం అనేది మొదలు పెడితే అట్ ఎవ్రీ స్టేజ్ అన్ డిజర్వింగ్ పర్సన్ ముందుకు పుష్కొతాడు డిజర్వింగ్ పర్సన్ వెనక్కి వెళ్ళిపోతాడు మొత్తం దేశం కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఇదే మోడల్లో ఒక పొలిటికల్ సిస్టమ్ కింద తయారై నడిచిందనుకోండి సమాజం నిర్వీర్యం అయిపోతుంది సమాజంలో ఏ కార్యము సక్రమంగా ఉండదు రైళ్లు పట్టాల మీద నుంచి పక్కకి పడిపోతూ ఉంటాయి పోస్టాఫీసులో ఎవరూ పనిచేయడు సో ఈ విధంగా తయారైతుంది నిర్వీర్యం అయిపోతుంది సమాజం కలహ కలహంతో నిండిపోతుంది ఆఖరికి అసలు ఇష్యూస్ వదిలిపెట్టేసి యూస్లెస్ ఇష్యూస్ నాన్ ఇష్యూస్ పట్టుకుని వెళ్లాడుతూ ఉంటాం సో అలా తయారైపోతుంది కాబట్టి మనం సిఫారసు పక్కన పెట్టేద్దాం అని సో కాబట్టి అందరికీ క్షేమం ఎనీవై కమింగ్ టు ది పాయింట్ స్వర్గానికి వెళ్ళినప్పుడు కూడా హీ వాంట్స్ టు హ్యావ్ సమ్ స్పెషల్ స్కెల్స్ స్వర్గపద కర్మలు చేస్తూ ఉంటాం ఈ కర్మల వల్ల లభించేదేమిటి జన్మ కర్మ ఫలప్రదా కర్మ ఏమిస్తుంది జన్మనిస్తుంది మళ్ళీ కర్మ వల్ల పుణ్యం చేసుకుంటే జన్మ వస్తుంది పాపం పాపం అయితే జన్మ వస్తుంది జన్మ ఒక్కటేనా అండి కర్మఫలాలు ఇంకా ఉన్నాయి జన్మ మొదలైన అనేకములైన కర్మఫలములను ఇది ఇస్తూ ఉంటుంది కాబట్టి సంసారమంతా కలిపి కట్టగట్టే కర్మఫల రూపంగానే